ఎనభై ఒకటి మూడు తనువులకు మూడవస్థలకుమైన సాక్షిమూర్తి ఏదో గానలేని యోగి ఘనుడెట్టులాయరా అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పురుషాకృతి అయిన ఈశ్వరలింగము మీద ముగ్గురు పురుషుల గుర్తుగయున్న మూడు విభూతిరేఖలలో మధ్యరేఖగా గుర్తింపబడి ఉన్న ఓ ఆత్మ వినుము మన శరీరము స్థూలముగా పైకి కనిపిస్తున్నప్పటికీ మొత్తము మూడు భాగములుగానున్నదని కొందరు చెప్పుచున్నారు అవియే వరుసగా స్థూల శరీరము సూక్ష్మశరీరము కారణ శరీరము అంటున్నారు స్థూల శరీరము ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములుగా పైకి కనిపించునదిగా ఉన్నది సూక్ష్మ సూక్ష్మశరీరము జీవుడు బుద్ధి చిత్తము అహము మనసు అనబడు ఐదు భాగములు వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన అను ఐదు వాయువులు చూపు వినికిడి వాసన రుచి స్పర్శ అను ఐదు ఇంద్రియ విషయములుగను మొత్తము పదిహేను భాగములుగా ఉన్నది కారణ కారణశరీరమనగా జన్మలకు కారణమైన పాపపుణ్యములు అని తెలియాలి శరీరములోని ఆత్మ శరీరమధ్యలోగల బ్రహ్మనాడిలో నివసిస్తూ శరీరమును కదిలించి పనిచేయించుచూ శరీరము చివరి అంచువరకు వ్యాపించి ఉన్నది కనుక ఎల్లవేళలా ఆత్మ స్థూల శరీరమునకు సాక్షిగా ఉన్నదని చెప్పవచ్చును అదే విధముగా అదేవిధముగా సూక్ష్మశరీరములోని అన్ని భాగములకు శక్తినిచ్చి కదిలించి పనిచేయించుట వలన ఆ శరీరమునకు కూడా ఆత్మ సాక్షిభూతమై ఉన్నది కర్మచక్రమునకు ఇరుసుగనున్న బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమై ప్రతీ కర్మను చూస్తూ స్థూల సూక్ష్మ రెండు శరీరముల ద్వారా అనుభవింపజేయుట వలన మూడవదైన కారణ శరీరమునకు కూడా ఆత్మ సాక్షిగనున్నదని చెప్పవచ్చును ఈ విధముగా మూడు శరీరములకు ఆత్మ సాక్షిగా ఉండడమే కాక నిద్ర మెలకువ స్వప్నములనబడు మూడు అవస్థలందు కూడా ఆత్మ సాక్షిగనున్నదని చెప్పవచ్చును ఆత్మ జాగ్రత్తావస్థలో మనస్సునకు చైతన్యమునిచ్చుట వలన అప్పుడు కూడా సాక్షిగనున్నదని చెప్పవచ్చును అలాగే నిద్రపోయినప్పుడు మనస్సు లేకున్నను నిద్రలో ఆడు శ్వాసకు చైతన్యమునిచ్చుచు మిగతా శరీరములోని కార్యములకు కూడా శక్తినిచ్చుట కూడా నిద్రకు సాక్షిగా ఆత్మ ఆత్మగలదని చెప్పవచ్చును స్వప్నావస్థలో జరుగు స్వప్నములందు మనస్సును పనిచేయించుచు అక్కడి విషయములు మనస్సు ద్వారా జీవుని అనుభవమునకు తెస్తున్నది కావున స్వప్నములో కూడా ఆత్మ సాక్షిగనున్నదని తెలియచున్నది ఈ విధముగా మనలో మూడు శరీరములకు మూడు అవస్థలకు ఆత్మ సాక్షిగనున్నదని తెలియనివారు జ్ఞానులు అనిపించుకోలేరు తరువాత యోగులు కాలేరు జ్ఞాని కానివాడు యోగి కాడు యోగి కానివాడు ముక్తి పొందలేడు